సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఎనిమిది ఎక్కడి పాపములు ప్రపన్నులెదుటను పడిన ఆతుమకు ప్రపన్నులెదుటను పడిన ఆతుమకు తపలత మరి నాశము లేదు ఉపమల గురు కృప నరిన మనసునకు రపముల మరి నేరములేవు ఘనధర ద్వయాధికారగు దేహికి వినుకుల భవభయమే లేదు చనవుల హరిలాంఛన కాయమునకు వెనుకును కర్మపు వెట్టియులేదు శ్రీవేంకటేశ్వరు చేరిన ధర్మికి ఆవల మరి మాయలు లేవు కైవశ మాయను కైవల్య పదమును చావుముదిమితో సడ్డే లేదు